ఎరుకను విడిపించుట పిల్లలు తాటాకులతో పిల్లలుగా వించి పెండి పేరంటంబుల్ కొల్లలుగా చేయ వారల తల్లు కనీ సత్యమనుచూ తల చేరినీ నిను నీవిట్లు తలుచరా మదినీ కల్లా సంసారము కని మానవులు సంతసిల్లగా గురుమంత్ర సిద్ధు నిజమనీ తలచేరా మదిని నిను నీవిట్లు తలుచరా మదినీ పిల్లలు తాటాకులతో పిల్లలుగా వించి పెండి పేరంటంబుల్ కొల్లలుగా చేయ వారల తల్లులుగని సత్యమనుసు తలచేరా మదిని నీ నీవిట్లు తలుచరా మదిని కళ్ళ సంసారము కని మానవులు సంతసిల్లగా గురుమంత్ర సిద్ధులు నిజమని తలచేరా మరినీ దిను నీవిట్లు తలుచరా మరిని ఇది పదవిభజన